ఏంటి ప్రపంచం అంటే ఏం లేదండి గుర్తించేవాడు గుర్తించబడేది ఇవన్నీ కలిస్తే ప్రపంచం ఇంకా వ్యవహారం జరుగుతూ ఉంటుంది అంటే ప్రమాత ప్రమేయం అదే ప్రపంచం ఇంకా అంతకంటే లేదు నోవర్ అండ్ నోన్ ద రికగ్నైజర్ అండ్ రికగ్నైజ్ గుర్తించేవాడు గుర్తింపబడేది ఉపనిషత్తు అంటుంది కనపడంగాన్ని ఎంతకాలం ప్రేమిస్తూ తగులెడతాం చేదా నీకు ఉపయోగం లేదు దానికి విలువ లేదు కనబడింది నీకు విలువైంది దాన్ని ప్రేమిస్తున్నావు విలువైన దాన్ని ఎంతకాలం చూడకుండా ఉంటావు ఎంతకాలం విలువైన దాన్ని గుర్తించకుండా ఉంటావు దాన్ని గుర్తించే ప్రయత్నం అది విలువైనటువంటి వ్యక్తి యొక్క గొప్పతనం దాన్ని చేస్తుంది కాబట్టి ఇక్కడ జగత్ అంటే ప్రపంచం అంటే అర్థం ఏంటంటే అన్ని గుర్తింపులని గుర్తించేవాడిని కలిపి జగత్ అంటుంది ఇప్పుడు నేను లేచాను రేం వచ్చాను ఇక్కడికి వచ్చి ప్రవచనం చెప్తున్నాను మీరందరూ వచ్చారు మీ అందరి బుద్ధిలో నేనున్నాను నా బుద్ధిలో మీరు ఉన్నారు ఉపనిషత్తుంది మన ప్రపంచం ఇది ఇప్పుడు ఇప్పుడు ఇంకా ప్రపంచంలో ఏం జరుగుతున్నా మనకేం తెలుసు ఏ మనకు అవసరం ఏంటి లేదు బాగా గుర్తుపెట్టుకోండి జగత్ అంటే బయట లేదండి లోపల గుర్తించేవాడు గుర్తింపబడేది ఇవి రెండే జగత్ అంటే సపోజ్ చీ ఇంక నువ్వు నాకు అనుకున్నాడు అనుకోండి ఇక వాడు లేడు వీడి ప్రపంచంలో వీడు జగత్తులో లేడు వాడు ఇంకా మర్చిపోయాడు వీరికి వాడికి సంబంధం లేదు వీరు వాడిని మర్చిపోయాడు వీడి ప్రపంచం వీడిదే వాడి ప్రపంచం వాడిదే కాబట్టి జగత్ అంటే బయట లేదు గుర్తింపబడేదే జగత్ గుర్తించేవాడే జగత్ జగత్ అంటే ప్రపంచం అంటే రెండే ఒకటి గుర్తించేవాడు రెండు గుర్తింపబడేది బాగా ఆలోచించండి సంసారము అంటే ఏంటి భార్య భర్త పిల్లలు అంతే కదండి అలాగనే ప్రపంచం అంటే ఏంటి గుర్తించేవాడు గుర్తింపబడేవి ఇవి రెండు కలిస్తే జగత్ అవుతుంది అందుకని ఇక్కడ ఉపనిషత్తు కూడా అంటుంది ఇదం పూర్ణం నీచే గుర్తింపబడేది ఉందో ఈ లోకంలో చెట్టు పుట్ట గుట్ట మట్టి ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఈ జగత్ ఏదైతే ఉందో యత్ ఇదంత దృశ్యతే తత్సర్వం జగత్ ఏదైతే ఇది ఇది ఇది అని గుర్తిస్తున్నామో ఇదిగో ఇతను మనిషి ఇది చెట్టు ఇది పుట్ట ఇది గుట్ట ఇది మట్టి ఇది నది ఇది ఆకాశం ఇది సూర్యుడు ఇది చంద్రుడు అని వేటినైతే మనం గుర్తిస్తూ పోతున్నామో నా చే గుర్తింపబడేవన్నీ కూడా ఇదము అనే శబ్దంతో పిలువబడుతుంది ఇదము ఇదం ఇదం ఇదం అంటే ఇది ాగా చూడండి ఇప్పుడు ఇంత ముద్ద తయారు చేసి పూరీ తిండి ఈ ఇందులో ఇంత ఉండ తీసుకుని ఒత్ాం మనం రౌండ్గా ఒక్కాం పూరీ చేశాం దాన్ని నుండో వేయించాం వేయించి బయటికి తీశాం ఇంకొక ఉండ తీసుకొని ఒత్తాం ఇప్పుడు మనం ఏమంటారంటే మన వాళ్ళందరూ కూడా ఏమన్నా నాకు మూడు పూరీలు చాలండి అంటాడు మూడు పూరీలు అంటే దేన్ని దృష్టిలో పెట్టుకుని మూడు అంటున్నాడు వీడు నాకు అర్థం కావట్లేదు దేన్ని దృష్టిలో పెట్టుకుని మూడు అంటున్నాడు చెప్పండి అది తినేది గోధుంపింది ఒకటేనే మూడని ఎందుకు అంటున్నాడు వీడు నాకు అర్థం కావట్లేదు ఏం మూడింది వీడికి మూడు అంటున్నాడు మూడు గోళీలు చాలా అంటున్నాడు తినేదేమో గోధిం పిండే కానీ మూడు అంటున్నాడు ఎందుకు మూడన్నాడు వీరు చెప్పండి ఆలోచించండి ఒక్కసారి మన బుద్ధితో మనం అందుకని నేను చెప్పాను ఉపనిషత్తును అర్థం చేసుకునే దాన్ని ఏమక్కర్లేదు మనిషిగా ఉండాలి ఆలోచించే బుద్ధి ఉండాలి చాలా అంటే అందుకని ఇప్పుడు ఆలోచించండి గోధుమ పిండి ఆ ముద్దనే కదా పిండినే మూడోని ఎందుకు అంటున్నాడు చెప్పండి అంటే రూపాలని బట్టి సంఖ్య వచ్చింది కానీ నిజంగా గుర్తుపెట్టుకోండి మనం రూపాలని చూసి సంఖ్య పెడుతున్నాం ఇప్పుడు స్వరూపం దగ్గరికి వెళ్ళి సంఖ్య పెట్టండి ఈ మూడు పూరీలకి స్వరూపం ఏంటి గోధుమ పిండి ఆ గోధుమ పిండి ఒక గోధుమ పిండి చాలు రెండు గోధుమ పిండి చాలు మూడు గోధుమ అంటావా स्वरूप रूपम भेदाल तो उर्थम अलागने इन रका कूपाल ककृति की स्वरूपे प्रकृति में रूपाल स्वरूपम द्वर आ रूप ले स्वरूपमे नेहना कि अंकने ब्रह्म सत्य జగన్మిథ్యా జీవో బ్రహ్మీవ నాపర కాబట్టి ఇక్కడ కూడా మనం గుర్తించాల్సింది ఈ జగత్తులు ఏదైతే రకరకాలుగా కనిపిస్తున్నాయో చెట్టుగా ఆ రూపంతో కనిపించవచ్చు మనిషిగా ఈ రూపంతో కనిపించవచ్చు ఆవుగా ఆ రూపంతో కనిపించొచ్చు రూపాలు వేరవచ్చు కానీ స్వరూపం జగత్తు ఇదంతలా దృశ్యతే తత్సర్వం పూర్ణమేవ ఇది ఇది ఇది అని కనిపించే యావత్ ప్రకృతి స్వరూపత ఒకటే రూపాలతో చూస్తే భేదం ఉంటుంది ప్లేట్లోకి ఎక్కిన తర్వాత ఒక కూలీ చాలు రెండు కూరీలు చాలు మూడు కూరీలండి ఎంత తింటామండి మనం అంటాడు కానీ అదే గుర్తుపెట్టుకోండి సరే ఏమండి స్వామీజీ ఈ రూపాలు లేకుండా ఉట్టి స్వరూపం ఉండిపోయి అది గొడవలేదు మనం కూడా ఆక లేసినప్పుడు ఈ రూపాలకు అక్కర లేకుండా ఒట్టి గోధుమ పిండి ప్లేట్లు వేసుకుని తినండి గొడవలు తినగలవా అసలు తినేదేమో గోధుమ పిండినే కానీ గోధుమ తినగలవా ప్లేట్లో పెట్టుకుని తినలేము కొంత మసాలా దాన్ని మళ్ళీ నీళ్లు పోసి ఇప్పుడు దాంట్లో నీళ్లు కలిపి కొద్దిగా ఉప్పేసి దాన్ని ముద్ద చేసి ఇంత ముద్ద తయారు చేసి దాన్ని పెట్టుకొని మళ్ళీ దాంట్లో ఒక చిన్న ఉండ తీసి దాన్ని మళ్ళీ వచ్చి దాన్ని నూనెలో వేసి ఇన్ని చేసి తినాలా చెప్పండి ఇన్ని చేసి రూపాలు చేసుకుని తినాల స్వరూపాన్నే తినలేము ఎలాగైతే స్వరూపాన్ని మనం ఆస్వాదించలేము అంటే వ్యవహరించలేము స్వరూపంతో దాన్ని మార్చుకుంటే ఎలాగైతే రూపాన్ని అనుభవించగలమో అలాగనే పరమార్థ శుద్ధ చైతన్యమై ఉంటే ఇన్ని రూపాలతో ఈ ప్రకృతి ఉండదు దాంట్లో మాయ కలిస్తేనే ఇన్ని రూపాలుగా తయారవుతుంది బంగారం ప్యూర్ బంగారంగా ఉంటే ఏ ఆభరణము తయారవ్వదు మనం ఆభరణంగా తయారు చేసుకుని చేతికి ఉంగరంగా మెడకి నెక్లెస్గా ముక్కుకి కమ్మ ముక్కు పుడకగా చెవికి కమ్మలుగా ఈ చేతిలో గాజులుగా వేళ్లకి ఉంగరంగా ఇన్ని ఆభరణాలుగా మలుచుకుని ఒక్కొక్క అవయవంలో ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపంతో వాడుకుంటున్నాము అనంటే ఇన్ని నామరూపాలు బంగారంలో లేవు కానీ బంగారంలో ఇదే వచ్చింది రాగి కలవడం వల్ల ఇన్ని నామరూపాలు వచ్చాయి కదా ప్యూర్ బంగారాన్ని మలచమండి ఎవరన్నా మలచలేండి దాంట్లో రాగి కలవాలి అలాగనే నాకు కూడా శుద్ధంగా ఉండే నాలో ఏమీ సమస్య లేదు అలక్ నిరంజన్ హాయిగా ఉంటుంది ఏకం సత్ కానీ అందులో రాగం మొదలైతే ఇదే ప్రపంచం మొదలవుతుంది బంగారంలో రాగి కలిస్తే ఆభరణాలు వ్యక్తిలో రాగం మొదలైతే ఈ ప్రకృతి ప్రపంచం నానాత్వాలు ఈ భేదాలు ఈ రాగం మొదలైతే ఊరుకోదు ఇంకా ద్వేషం మొదలవుతుంది కాబట్టి ఇంకా రాగము ద్వేషము కామము క్రోధము లోభము మోహము ఇంత అంటే ఇంత అక్కడే ఒక్కడు చాలు ఒక్క రాగం పురితే చాలా అన్ని వచ్చేస్తాయి మొత్తం రజో రాగాత్మకం విధి కృష్ణాసందముద్భవం తన్ని బాతి కౌంటేయ వేదాంతం అనేది జీవిత సత్యాన్ని మన ముందు మాట్లాడుతుంది బట్టి ఈ ప్రపంచము బాగా ఆలోచిస్తే ఇన్ని రూపాలుగా ఎందుకు ఉన్నాయనంటే ఇన్ని రూపాలుగా లేవు రూపాలుగా మన కనిపిస్తున్నాయి కానీ స్వరూపత ఒక్కటే అదేం స్వామిజీ మళ్ళీ ఇప్పుడు ఈ పూరి ఇది రెండో పూరి మూడో పూరి నాలుగు పూరీలు ప్లేట్ లో పెట్టారనుకోండి ఈ నాలుగు పూరీలు నాలుగు రకాలుగా కనిపిస్తున్నాయి నాలుగుగా కనిపిస్తున్నాయి కానీ నేనంటాను ఒక్కటే అంటాను మీరంటారు నాలుగు అంటారు మీరు రూపాన్ని చూసి నాలుగు అంటున్నారు నేను స్వరూపం దగ్గరికి వెళ్ళి ఒకటి అంటున్నాను ఏది కరెక్ట్ చెప్పండి రూపం కరెక్టా స్వరూపం కరెక్టా సరే సపోజ్ అలా కాదండి కరెక్టే స్వరూపము కరెక్టే అంటే కాంప్రమైజ్ అయిపోదాం అండి కాంప్రమైజ్ సంసారం చేయాలి అనే ఉన్నాయి వాస్తవాన్ని గుర్తించాలి సత్యం గ్రహించాలి నేను కాంప్రమైజ్ అయితే కుదరదు సత్యం కెన్ నెవర్ బి కాంప్రమైజ్డ్ ఇఫ్ టూ పీజ్ కాంప్రమైజ్ దెన్ ఇట్ బికమ్స్ ఫాల్స్ సత్యం కనుక కాంప్రమైజ్ అయ్యిందా అది Compromise అయిపోతుంది కాంప్రమైజ్ No compromise. నో కాంప్రమైజ్ కాబట్టి ఇప్పుడు మీరేమన్నారు రూపము కరెక్టే మీరు అన్నట్టు స్వరూపము కరెక్టే అంటే పూరి కరెక్టే గోధింపిండి కరెక్టే అన్నారు అనుకోండి నేనంటే అని ఒప్పుకోను గోధింపిండే కరెక్ట్ పూరి కరెక్ట్ కాదు ఈ ప్రపంచం లేకపోయినా పరమాత్ముడు పరమాత్ముడుగా ప్రకాశించగలడు కానీ ప్రపంచం ఉండాలి అనంటే పరమాత్ముడు దానికి అధిష్టానమై ఉండాలి సర్వత్ర నిన్ను నివీకృతమై ఉండాలి అది గుర్తుపెట్టుకోవాలి ఆ అంశం మనకు తెలియాలి కాబట్టి ఇదం పూర్ణమన్నాం అనుకోండి ఈ సృష్టి కనిపించే రకరకాలైనటువంటి నానాత్వంతో రకరకాల భేదాలతో కనిపించే ప్రకృతి పూర్ణం అధహా పూర్ణం అది కూడా పూర్ణమే అనింది శాస్త్రం అధహా పూర్ణం అది కూడా పూర్ణం ఏది పూర్ణం అంటే కారణం పూర్ణం కార్యం పూర్ణం బాగా ఆలోచించింది పూరిని తిన్నాం చాలా టేస్ట్ గా ఉండన్నారనుకోండి ఇవండి ఈ గోధుంపుని ఎక్కడి నుంచి తెచ్చారండి అని అడుగుతారు అంటే కానీ ఎక్కడి నుంచి తెచ్చారని అడుగుతారా పూరి రుచి చూసినప్పుడు ఇప్పుడు అన్నం తింటున్నారనుకోండి బ్రహ్మాండంగా తయారు చేశారు ఈ పూరి వడ్డించారు మీకు భోజనం చేస్తున్నారు అక్కడ తింటున్నారు అనుకోండి తినేటప్పుడు ఏంటి ఈ గోధుమ పిండి ఏకం పిని అంటే అడుగుతారు అంటే కార్యంలో రుచి ఉంది అనంటే ఆ రుచి ఎక్కడ ఉండాలి కారణంలో ఉండాలి ఈ ప్రపంచంలో ఏవైనా మనకు లేశ మాత్రమైన సుఖం వస్తుంది గుర్తుపెట్టుకోండి ఆ సుఖం ఈ ప్రపంచానికి కాదు కారణ రూపమైన పరమాత్ముడి అయితేనండి ఇక్కడ ప్రపంచంలో దుఃఖం వస్తే అది కూడా భగవంతుడికైనా అంటారా అది మాత్రం ఎలా కాదంటారండి అసలు ఈ లోకంలో సుఖ దుఃఖాలు లేవు ఉండేది సత్యం సుఖాన్ని మన మనసు ఊహించుకుంటుంది దుఃఖాన్ని మన మనస్సు అనుభవిస్తుంది మనమే ఊహించుకుంటున్నాం మనమే అపోహలు పడుతున్నాం అది ఎలా కుదురుతుందండి చెప్పండి మీరు చెప్పండి ఒకసారి చూడండి ఒకసారి ఆలోచించండి మీరే ఆలోచించండి కాబట్టి ప్రపంచంలో సుఖ దుఃఖాలు లేవు మీ ఊహల్లోనే ఉన్నాయి ఈ సుఖ దుఃఖాలు మీ ఆలోచనల్లోనే ఉన్నాయి సుఖ దుఃఖాలు మీ రాగ ద్వేషాలే సుఖ కారణం ప్రపంచం ఏం కాదు ఎండాకాలు అబ్బా బాబా బాబా బాబా ఏమే బాబు చచ్చిపోతున్నా వర్షాలు పడ్డాయను కొన్ని వీడి ఎండలు వీడి తగలయ వీడి ఇలాగే ఎండలని కంప్లైంట్ చేస్తున్నా వర్షాలు పడ్డాయని కొన్ని ఫస్ట్ వర్షం చాలా బాగుంటుంది ఇంకా ఏక వర్షం వీడు చచ్చిపోతున్నా వర్షాలతోటి బాబు చచ్చిపోతున్నాం ఇది ఏంటి ఇంతకు ముందేమో ఎండలన్నావు పోనీ భగవంతుడు దయకరించి వర్షం పెడితే అబ్బాబా అంటున్నాం పోనీ ఇప్పుడు వర్షం కూడా ఆగిపోయి చల్లగా చలి మొదలైందనుకోండి చల్లగా తయారీ ఏంటంటే బాబు కొడుకు తినిస్తుంది చలి యథవ చలి చచ్చిపోతున్నాం ఈ చలితోటి ఇదింటి అన్ని కంప్లైంట్ ఇప్పుడు నీకేం పెట్టాలి చెప్పి ఇంతకి ఏం పెట్టాలి నీకు సపోజ్ ఒకటేలాగా అన్ని బ్యాలెన్స్డ్ గా పెట్టేశాడనుకోండి మనిషికి అది కూడా బోరే ఏమిటో అంతా ఒకటేలా ఉందండి బాబు ఎప్పుడు ఒకేలా ఉంది ఏదో ప్రకృతి ఏదో క్లైమేట్ ఇది ఎప్పుడు ఒకటేలా దాన్ని పెడతాం తిరుతాం వర్షాలు పడ్డా తిరతాం చలిబట్టినా తిరతాం పోనీ న్యూట్రల్ గా పెట్టినా అంతా ఒకటే ఎప్పుడు ఒకటే అవే ఏంటిది దాన్ని అంటే ఈ తిట్టుడు లేడనమాట వీడన్నిటినీ పెట్టడమే విమర్శించడమే వాడు ఏమిటో మంచి స్వీకరించాలని ఉండదు వచ్చే అందులో కుచితమైన బుద్ధి ఇందులో ఏమిటి దాన్ని ఏదో విమర్శించాలి అలాగే నీ ఉంది దీన్ని నిరంతరం విమర్శిస్తూ బ్రతుకుతున్నాం మనం కాబట్టి సుఖ దుఃఖాలు ప్రపంచంలో లేవు మన అపోహలే సుఖదు మన ఊహలే సుఖ దుఃఖాలు కాబట్టి ప్రపంచం ఎక్కడైనా సరే ఉంటుంది ఒక చెట్టు అర్థవంతంగా ఉంటుంది మనం వేప చెట్టు వేప చెట్టు విమర్శిస్తాం అసలు వేప చెట్టు ఎంత గొప్ప చెట్టు అసలు దానికి ఉండేటువంటి ఔషధీకృతమైన గుణాలు ఏ చెట్టులోనూ లేవు ఇంట్లో ఏ చెట్టున లేకపోయినా ఒక వేప చాలా మంచిదంటారు వేప చెట్టు మంచిదండి గుణాలు మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వేప కింద కూర్చున్నటువంటి వ్యక్తికి ఎంత ఆరోగ్యమో మామిడి చెట్టు కింద కూర్చున్న ఆరోగ్యం అని చెప్పలేదు వేప కింద కూర్చుంటే గొప్ప ఆరోగ్యం కానీ ఆ వేపకెట్టి చేదుగా ఉంటుంది అని విమర్శిస్తాం కానీ ఎంత ఆరోగ్యమో దాగుంది దాంట్లో తులసి చూడ్డానికి చిన్న మొక్క ఒక్క తులసి ఆకు చాలు ఇన్ని రోగాలను నయం చేస్తుంది కొద్ది ఘాటు ఆకు కానీ ఇన్ని రోగాల్లో నయం చేస్తుంది బాగా ఆలోచించింది కాబట్టి మామిడి పళ్ళు తీయగా ఉంటాయి దాని ఆకులు ఏం దాని ఆకులు తినండి ఏం పనికిరావు అది కానీ వేప ఆకు చేదుగా ఉంటుంది కానీ అది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఏంటిది ఎలా పెట్టాడు పరమాత్మ ప్రకృతిలో ప్రతి దానికి అర్థం ఉంది ప్రతి దానికి ఒక పరమార్థం ఉంది మనం దాన్ని గుర్తించాం బయట పైగా చూస్తాం పై పైన చూస్తాం విమర్శిస్తాం దాన్ని నాశనం చేయాలనుకుంటాం దాని మీద బురజల్లాలనుకుంటాం ఇది మన యొక్క స్వభావం ప్రకృతిలో ప్రతి పదార్థానికి ప్రతి వస్తువుకి ఒక అర్థం పరమార్థం అర్థవంతమైన నిర్మాణం ఈ ప్రకృతి అర్థవంతమైన నిర్మాణం ఈ ప్రకృతి ఏదో బుద్ధులైనటు తయారు చేసింది కాదు ప్రకృతి అసలు యావత్ ప్రకృతిని తయారు చేసి సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఖగోళాన్ని పాతాలాన్ని తయారు చేసి ఇంత అర్థవంతమైన ప్రకృతిని తయారు చేసిన పరమాత్ము అబ్బా ఎంత గొప్పగా చేశావయ్యా ఎంత బాగా చేశావయని ఎప్పుడైనా అనగలుగుతున్నామా అనట్లేదు మనం ఇల్లు కట్టుకుంటే అబ్బా ఎంత బాగా కట్టేశాడని అనుకుంటున్నాం అసలు ఈ ప్రపంచాన్ని వినిమించిన పరమాత్మని ఎప్పుడైనా మనం అప్రిషియేట్ చేయగలుగుతున్నామా చేయట్లేదు ఇంత అందమైన దేహం ఇచ్చాడు వాడిని ఎప్పుడైనా మనం అప్రిషియేట్ చేస్తున్నామా చేయట్లేదు కాబట్టి ఇదం పూర్ణం అధహా పూర్ణం కనిపించే ప్రకృతి కార్యం కార్య దీనికి కారణం ఆ కారణం కూడా పూర్ణమే బాగా చూడండి పాయసం తీయగా ఉంది అంటే ఏమనర్థం దాంట్లో వేసిన పంచదారలో తీపి ఉంది కారణంలో తీపు ఉంది కారణంలోనే తీపి లేదనుకోండి ఇప్పుడు సపోజ్ షుగర్ లెస్ షుగర్ అన్నారనుకోండి అంటే ఏమనర్థం అసలు తీపే ఉండదు పంచదార అనుకోండి ఎందుకు మనకు పంచదార ఎందుకు వాడుతాం మనం తీయగా ఉండడం కోసం ఇప్పుడు షాపు వాడు చెప్పేది ఏమంటే ఇప్పుడు తీపి లేని చక్కెర మీకు ఇస్తామండి ఒక ఐదు కిలోలు పట్టుకుపో ఎందుకంటే తీపిలేని చక్కెర స్పూంచాలు తీయగా ఉంటే కాబట్టి ఇప్పుడు కారణంలో ఉండే గుణమే కారణంలో ఉండే స్వభావమే కార్యంలో కూడా ఉంటుంది అలాగనే ఈ ప్రకృతి పూర్ణమైతే ఈ ప్రకృతికి కారణమైన పరమాత్మ అధహ పూర్ణం అది కూడా పూర్ణమే కాబట్టి పూర్ణమదహ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే ఇప్పుడు రెండో లైన్ చూడండి పూర్ణాత్ పూర్ణము నుండి పూర్ణమే వస్తుంది పూర్ణం నుండి శూన్యం వస్తుందే బంగారం నుండి ఇప్పుడు మనం ఇత్తడి ఉంగరం తయారు చేయగలమా బంగారం నుండి తయారు చేయబడే ఆభరణం బంగారు ఉంగరమే ఉంటుంది అలాగనే పరమాత్మ పూర్ణం కనుక పూర్ణమైన పరమాత్మ నుండి కనిపించే ప్రకృతి కూడా కార్యరూపమైన ప్రకృతి కూడా పూర్ణమే చూడండి పూర్ణం పరమాత్మ పూర్ణం కారణం కాబట్టి కార్యమైన ప్రకృతి కూడా పూర్ణమే పూర్ణస్య పూర్ణమాదాయ ఇక్కడ ఇక ఇక్కడ మూడో జంత మొదట ఇదం పూర్ణం అదహా పూర్ణం కనిపించే ప్రకృతి పూర్ణం దీనికి కారణమైన పరమాత్మ పూర్ణం బికాస్ కార్యంలో ఉండేటువంటి గుణాలన్నీ కారణంలోనే ఉంటాయి కారణంలో లేనివి కార్యంలో ఉండవు అంతే కదా పంచదారలో తీయదనం ఉంటే దాని కలిపిన వస్తువు దాని ద్వారా తయారు చేయబడినటువంటి ఏ వస్తువు అయినా తీయగా ఉంటుంది అసలు పంచదారలోనే తీపి లేకపోతే దాంట్లో తయారు చేసే ఏ వస్తువులోనూ తీయదనం ఉండదు కాబట్టి ఏ వస్తువు అయినా తీయగా ఉందనంటే దాని కారణమైన పంచదారలో తీయదనం ఉంది అలాగని ప్రకృతి పూర్ణంగా ఉంది ఇది అంత అర్థవంతంగా ఉంది ఇది ఆనందమై ఉంది ఇదంతా చాలా అద్భుతంగా ఉంది ఒక జ్ఞానంతో నిండి ఉంది అనంటే ఈ ప్రకృతి ఏదైతే నిక్షిప్తమైందో కార్యమైనటువంటి ప్రకృతిలో ఉన్నదే కారణంలో నుండి వచ్చింది కాబట్టి పూర్ణాత్ పూర్ణముదచ్చతే ముందు కార్యములో ఉండేది కారణంలో ఉందన్నారు ఇప్పుడు రెండో శ్లోకంలో రెండో చరణాలు ఉన్నారు పూర్ణాత్ పూర్ణముదచ్చతే ఆ పూర్ణమైన పరమాత్మ నుండే ఈ పూర్ణమైనటువంటి ప్రకృతి పూర్ణమే కనిపిస్తుంది ఇది ఇంతవరకు బాగుంది ఇప్పుడు మూడో చరణం అంటుంది పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణము నుండి పూర్ణాన్ని కనుక తీస్తే అంటే ఏంటి ఇప్పుడు పరమాత్మ నుండి ఈ ప్రకృతి వచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే ఇక పరమాత్మ ఇక్కడ ఉండిపోయాడు ప్రకృతి ఇక్కడికి ఇప్పుడు పరమాత్మ నుండి ప్రకృతి వచ్చింది పూర్ణాత్ పూర్ణముదచ్చతే పరమాత్మ నుండి ఈ ప్రకృతి వచ్చింది పూర్ణ మాదాయ ఇప్పుడు సపోజ్ ఆ పరమాత్మ నుండి ఈ ప్రకృతిని వేరు చేశామనుకోండి అనే భావన వస్తుంది బాగా ఆలోచించండి ఇక్కడ ఈ చరణంలోనే ఉపనిషత్తున ఆలోచింపజేస్తుంది మనకు ఒక అనుభవం ఏంటంటే భగవంతుడు ప్రకృతిని తయారు చేశాడు భగవంతుడే ప్రకృతికి కర్త అంటే ఏమని భగవంతుడు ఎక్కడో పైన ఉన్నాడు ప్రకృతి కింది అందుకనే మనం ఏం చేస్తాం గోవిందానంగా పైకి చూస్తాం అలాగా ఏడుకొండల వాడ వెంకటరమణ గోవిందని చూస్తాం పరమేశ్వర శంకర కాపాడని పైకి చూస్తాం భగవంతుడు ఉండే ఏమిటి అది కూడా ఏమై ఉండాలి ప్రకృతి కాబట్టి మనందరి భావన ఏంటంటే భగవంతుడు ఎక్కడో పైన ఉన్నాడు ఈ ప్రకృతి కింద కాబట్టి మనందరం ఇప్పుడు దేవుడి గురించి పైకి అలా చేతులు ఎత్తి అలా పైకి తీసి చెప్పాలన్నమాట దీనికి ఎగ్జాంపుల్ ఇస్తారనమాట ముగ్గురు భక్తులు ముగ్గురు భక్తులే భగవంతుడిని బాగా నమ్మిన వాళ్ళు వీళ్ళు ఎలా అడవిలో పోతూ ఉంటే వీళ్ళ ముగ్గురికి మూడు మూతలు దొరుకుతాయి డబ్బులు మన ముగ్గురికి భగవంతుడు మూడు మూటలు కరెక్ట్ గా పెట్టాడు చాలా బాగా పెట్టాడని చెప్పి ముగ్గురు కూడా మూతలు తీసుకుంటారు అన్ని సమానంగా ఉంటాయి అయితే ముగ్గురు అంటారు మనకు భగవంతుడు ఇచ్చాడు కదా ఇదంతా కూడా కాబట్టి భగవంతుడికి కూడా మనం ఇవ్వాలి కదా ఇంద్రికను ఇవ్వాలి ఏం చేస్తారంటే అందులో ఒకడు ఏం చేస్తాడంటే పెద్ద గిరి గీస్తాడు రౌండ్ ఒక సర్కిల్ తీస్తాడు సర్కిల్ తీసి అందులో నిలబడి వాడంటాడు రే నా మూటని పైకి ఇసిరేస్తాను ఈ ఈ గిరిలో కూడా ఈ రౌండ్ సర్కిల్లో పడిందంతా కూడా దేవుడికి ఇచ్చేస్తాను సర్కిల్ బయట పడిందంతా నేను తీసుకుంటానన్నాడు అయితే విసిరేశాడు కొన్ని సర్కిల్లో పడింది కొన్ని బయట వీడు ఏం చేశాడు ఆ సర్కిల్లో పడిందంతా వేరే మూట కట్టి ేశ్వర స్వామి ఉండిలో వేశాడు సర్కిల్ బయట పడినంతా కూడా వాడు తీసుకున్నాడు ఇప్పుడు రెండో వాడు ఏం చేశాడంటే ఒరే ఒరే నేనేం చేస్తానంటే ఈ సర్కిల్లో పిల్లలా ఎగరేస్తాను సర్కిల్లో పడినంత నేను తీసుకుంటాను బయట పడినంతా దేవుడికి వేస్తానన్నాను ఇప్పుడు ఏం చేశాడు వీడు సర్కిల్లో పడింది ఎక్కువ పడింది కొద్దిగా దాన్ని మూట కట్టుకుని దగ్గర పెట్టుకున్నాడు సర్కిల్ బయట కొద్ది పడ్డాయి దాన్ని మూట కట్టి దేవుడికి వేశాడు మూడో వాడు వచ్చాడు వీడేమన్నాడు నేనేం చేస్తానంటే ఇలా పైకి తీసిరేస్తాను దేవుడు కింద కావాలో పై నుంచి తీసుకుంటాడు వీళ్ళు కింద పడిందంటే నేను తీసుకుంటాను వాడు మహామేధాడు వాడు ఆఖరికి వీడిద్దరు ఉరి ఉరి దేవుడు అరే వీడి మూటలో అన్ని వీడికే తీశాడే దేవుడు మనం చూసావా సర్కిల్లో కొన్ని ఉంచుకొని మనకు వదిలాడు కొంత వీరంటారు చూసావా సర్కిల్లో నాకు ఇచ్చి బయట ఉండేవన్నీ దేవుడు తీసుకున్నాడు దేవుడు ఏమైనా సర్కిల్లో ఉంచుకొని వీడికి తీసేయడం లేకపోతే పైనిస్తే పై నుంచి ఎవరు ఉంటుందా ఒకవేళ కింద ఉన్నా వీడిది అక్కర్లేదు దేవుడికి ఒకవేళ పైన ఉన్నా వీడిది అక్కర్లేదు దేవుడికి కాబట్టి పైన దేవుడున్నాడు కింద ఉన్నాడు నా అందుకనే ఈశావాస్యమిదం సర్వం ఉపనిషత్తు రాబోతుంది చెప్పబోతుంది పరమాత్మ అంటే పైనన్నాడని కాదు పరమాత్మ అంటే క్రింద ఉన్నాడని కాదు పరమాత్మ అంటే లోపలున్నాడని కాదు పరమాత్మ అంటే బయట ఉన్నాడని కాదు అంతర్బహిష్తత్సర్వం ారాయణ స్థిత అనంతమవ్యయం కవి సముద్రేంతం విశ్వశంభుగం అంతటా నిండి నిపుడికృతమైన వాడు బయట లోపల క్రింద పైన ఈ పక్క ముందు వెనక అంతటా నిండి నిపుడీకృతమై ఉన్నాడు అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక మాట చెప్పాలంటే ఉండేది పరమాత్ముడే దర్ ఇస్ నో ప్రకృతి దాట్ ఇస్ ఇట్ అది ప్రపంచంలో కనిపించొచ్చు ప్రపంచంగా కానీ కనిపించే ప్రకృతి సత్యం కాదు క్షర ప్రకృతి ఇది కాలగర్భంలో కలిసిపోతూ ఉంది సత్యం కాదు ఇన్ఫాక్ట్ ఉండేది పరమాత్ముడే స్వామీజీ నిజంగానా అసలు ప్రపంచం లేదా ప్రకృతి లేదా ఇవన్నీ ఏంటండి ఇవన్నీ ప్రకృతి మరి ప్రకృతి అంటున్నారు ఉంది కదా ఉంది మరి ఇందాక లేదన్నారు లేదు ఏంటండి ఉందంటారా లేదంటారా ఉన్నదేదో కరెక్ట్గా చెప్పండి ఉందా లేదా రెండిట్లో లేదో ఒకటే చెప్పండి మీకేమనిపిస్తుంది ఉంది అనిపించిన వెంట ఉంది కదా ఇవ్వ మీరున్నారు చెట్టుంది ఏనుగుంది కొండుంది గుట్టుంది మట్టి పుట్ట ఉన్నాయి కదా ఉన్నాయి మరి మీరేమో లేదంటున్నారు లేదు ఉపనిషత్ చెప్తుంది నాకు స్వానుభవం కూడా లేదు మరి ఇంది లేవా లేవు ఎన్నింది పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు మరి ఈ ప్రకృతి ఉంది కదా ఉంది బా కన్ఫ్యూజ్ చేయకండి ఉందా లేదా పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడా లేకపోతే పరమాత్ముడు ప్లస్ ప్రకృతి కూడా ఉందా ఉపనిషత్తు ఒప్పుకోదు నేను ఒప్పుకోలేను బికాజ్ ఆ ఉపనిషత్తుని ఆకలింపు చేసుకున్న ఏ వ్యక్తి కూడా పరమాత్ముడే సత్యము ఉండేదే పరమాత్ముడు రెండవది లేదు అంటాడు మరి స్వామీ అది ఎలా తెలుస్తుంది ఉండేది పరమాత్ముడి మిగతా ఏది లేదు